You, you should not fight it fight cheyalante mundu ad enemy cancer is enemy fight it no cancer is not enemy this there friend am nen antalla i'm not saying it is friend it is not friend but then it is not enemy also it is there don't fight it you accept it and then take medicine hey medicine tiskovali maripotunna approach maripotunna ఫైట్ చేయాలంటే కెమోథెరపీ సర్జరీ రేడియేషన్ యాక్సెప్ట్ చేసి మెడిసిన్ తీసుకోవాలంటే ఇవన్నీ అనవసరం యాక్సెప్ట్ చేసి దేహానికి మృత్యువు పాత్ర లేదు అని యాక్సెప్ట్ చేసి యూ టేక్ ఏ మెడిసిన్ ఆ పెయిన్ తగ్గించడం కోసం ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏదైనా చూసుకుంటే పని అయిపోతుంది ప్రజవంతకాలంలో చూస్తాం దాన్ని ఉంది దేహం అనేది ఎప్పుడైనా పడిపోయిందే దీంతో పెద్ద ఇష్యూ లేదు లేదుపో మెడిసిన్ లేదని నేను అంటల్లా But first, uh, you accept it, don't fight it, and then take medicine. Kardavayaswa chindaravata, sheriru lo chaya naral jyana ki, you have to change the entire kshuva. Adye, madhya vayasuno roga uchindana kondai, we fight it. Kardavayasuno vyadhus te, kardavayasu, madhya vayasu, point gaadu, avivekamu, vivekamu, that is the point. అయితే పెద్ద వయసు వచ్చేదాకా వివేకం రాదంటే దెన్ ఈ లైద్దాకా దీస్ అబౌట్ ఆ వివేకా వర్సెస్ వివేకా దేర్ ఫోర్ డోంట్ ఫైట్ ఇట్ యుక్సెప్ట్ ఇట్ అండ్ రెస్పాన్స్ విల్ కమ్ ఇప్పుడు జెట్ లాగ్ ఉందనుకోండి యూ ఫైట్ ఇట్ ఇట్ బికమ్స్ హెల్ప్ నాగవాళ్ళు ఫోన్ చేశారు మంచి స్వామీజీ ఎప్పుడు వచ్చారు కులసగా ఉన్నానంటే ఆ భారే ఉన్నాను ఎవరు మీ వాయిస్ కొంచెం జట్లాగ్ లేనంటే అవునండి జెట్లాగ్ చాలా భయంకరమైనది అన్నాడు అన్నారా ఎంత మాట అన్నావురా బాబు హీ ఘాట్ మై నా పరిస్థితి ఆయనకి బాగా అర్థమైందని నేను సో డేట్ ఫోర్ నౌ వష్ డై డు ఐ షుడ్ ఫైట్ ఇట్ యు ఫైట్ ఇట్ ఐ విల్ సిట్ ఎనీథింగ్ ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం బీపీ వచ్చిందనుకున్న యూ ఫైట్ ఇట్ యూ విల్ బికమ్ ఏ వర్స్ట్ పేషెంట్ ఐటల్ డూ షుడ్ నాట్ ఫైట్ ఇట్ డోంట్ ఫైట్ డెస్టినే యూ యాక్సెప్ట్ ఇట్ అండ్ డెడ్ బీ సమ్ మెడిసిన్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఫైట్ అన్నది అది సత్యము కారణము కావ్యము ఇదంతా కూడా మిథ్య అండ్ యు ఆర్ ఇమాజినింగ్ ఆఫ్ దిస్ థింగ్స్ ఇప్పుడు ఒక మనిషి ఉంటాడు పురుషుడు కానీ స్త్రీ కానీ మనం అనుకున్న లెవెల్లో డెవలప్ కారు ఏదో మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు జీవితంలో కుటుంబాల్లో అనేక చిద్రాలు ఉంటాయి మనం ఏం చేస్తాం వీ ఫైట్ ఇట్ అండ్ యాజ్ వీ ఫైట్ ఇట్ ఇట్ ఈజ్ హెల్ప్ ఫర్ అస్ అండ్ ఇట్ ఈస్ హెల్ప్ ఫర్ ది అదర్ పెన్స్టర్ ఇప్పుడు సర్టన్ డిసీజెస్ ఉంటాయి అవేం అలాగే ఉంటాయి ల లైఫ్ వాటికి సొల్యూషన్ ఏ ఉండదు మీరు ఫైట్ చేస్తారు అలా ఉండకూడదు అని యూ వాంట్ టు ఫైట్ ఇట్ యు సఫ్ యు ఆర్ నాట్ సపోజ్ టు ఫైట్ డెస్టినీ నేను అనుభవంగా నేర్చుకున్నది ఏంటంటే డోంట్ ఫైట్ డెస్టినీ యాక్సెప్ట్ డెస్టినీ అండ్ లెట్ ది రెస్పాన్స్ కాలుస్తున్నాండి లైఫ్ ఈజ్ అండ్రి అంట్లో ప్రూత్ లేదు రెస్పాన్స్ మీరివ్వరు ఇట్ కమ్స్ యూరి మే వీ మీరు కర్త కాదు మీరు అకర్తృ ఆత్మస్వరూపు కాబట్టి యూ డోంట్ రెస్పాండ్ రెస్పాన్స్ కమ్స్ అది గుణాగుణేశు వర్తుంటే ఇది మత్వాన సత్యతే మోకాళ్ళకు నెప్పొస్తే నారాయణ తైలం పట్టించడం అనే రెస్పాన్స్ గుణాగుణేశు వర్తుంటే ఇట్ కమ్స్ లే Response comes రెస్పాన్స్ కంపెనీ వివరణానికి కర్త కాబట్టి ఆత్మస్వరూపంలో కారణకార్య భావాన్ని ఆరోపించే ప్రయత్నం చేసినంత కాలము వాడు జీవితంలో దుఃఖ హాజీరుడైపోతారు సో ఐ వాజ్ రైటింగ్ టు మై ఫ్రెండ్ యూ డోంట్ ఫైట్ it యాక్సెప్ట్ ఇట్ తర్వాత ఇంకొకటి ఇండియాలో ఇప్పుడు సపోజ్ ఒకటి something is there you don't like it in america lo ite you don't like it you move away you move elsewhere whereas in india you don't move anywhere there is no where to move away idu <laughs> electricity unde america lo oka electricity company natthaledu ankonde evaradu march chesi inko electricity company gelputaru telephone okati natthaledu ankonde inko danu gelputaru you shift you jenni kadavachindi telephone lo ఒకప్పుడు టెలిఫోన్ మీకు నచ్చలేదనుకోండి సో వట్ మిల్లుడు వేర్ విల్ యూ మూవ్ అవే యువ్ యూ యూ డు నాట్ మూవ్ అవే యూ స్టేదే ఈ ఇండియా యూ డోంట్ మూవ్ అవే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తారు ఏదో వైద్యం చేస్తారు వాళ్ళు ఆ వైద్యం మీకు నచ్చదు దెన్ యూ మూవ్ అవే వేర్ విల్ యూ మూవ్ అవే పక్కనే ఇంకో హాస్పిటల్ ఉంటే యూకన్ మూవ్ అవే మీ మొత్తం మీ జిల్లా మొత్తానికి అదే హాస్పిటల్ అయితే వేర్ విల్ యూ మూవ్ అవే You, you do not move away. There is nowhere to move away. So, the point is, I was still telling my friend, don't fight. Accept it. Then you respond. But we don't have a lot of energy. We have a lot of energy. We have a lot of energy. We have a lot of energy. We have a lot of energy. We have a lot of energy. పాలిటిక్స్ ని బాగు చేయడం లాగా చెప్తూస్తున్నారు పాలిటిక్స్ ఓకే ఐ వుడ్ సే యుక్సెప్టెండ్ ఎనివే కాబట్టి ఆత్మస్వరూపమునందు కారణకార్య భావము పోసం ఆత్మనాం ద్రవ్యత్వము ఉపబద్యతేనా అన్యత్వం వా కుతిత్ అంటే కుతశ్చిత్ అంటే ఎనీ ఫ్రమ్ ఎనీథింగ్ ఇట్ ఈస్ నాట్ ది అదర్ ఎనీథింగ్ ఇప్పుడు సినిమా తెర మీద కనపడే ఎనీథింగ్ కెనాట్ రిమైన్ సపరేట్ ఫ్రమ్ లైట్ అది ముందు ఇట్ హ్యాస్ టు బి సెపరేట్ ఫ్రమ్ లైట్ దెన్ ఓన్లీ యూ కెన్ సే లైట్ ఇస్ ది కాస్ అండ్ సోల్సో ఇస్ ది ఎఫెక్ట్ అది సపరేట్గా ఉండమే లేదు కాబట్టి కారణ కార్యభావము ఆత్మస్వరూపం విషయంలో పొసగదు ఏనా అన్యస్య కారణత్వం కార్యత్వంలో ప్రతిపద్యేత అంటే ఆత్మ కంటే భిన్నమైనది మరొకటి ఉన్నట్లయితే ఆత్మ దానికి కారణము అని కానీ లేక ఆత్మ దాని యొక్క కార్యము అని కానీ చెప్పడానికి అవకాశం ఉంటుంది ఆత్మ కంటే భిన్నమైనది మరొకటి లేనే లేదు ఆత్మ ద్రవ్యము కానే అజము అవయవ విభాగ రహితము కాబట్టి ఆత్మ ద్రవ్యత్వము లేదు అన్యత్వము లేదు కనుక కారణకార్య భావము పోసాగదు అత అద్రవ్యత్వాత్ అనన్యత్వాచే విషయాన్ని మళ్ళీ ఆయన సంగ్రహించి చెప్తున్నారు అత ఇందువలన అద్రవ్యత్వాత్ ఆత్మద్రవ్యము కాదు కనుక అనన్యత్వాచ ఆత్మకంటే భిన్నమైనది రెండవది మరొకటి లేదు కనుక कस्यचि कार्य कारण आत्माबे आत्म देना सर कारण का आत्म अतीत इू मन जीवन मन गुरी మనము తెలుసుకోవాలి ఆత్మను తెలుసుకోవాలి కదా ఇప్పుడు తెలుసుకునుట అనే దాంట్లో రెండు లెవెల్స్ ఉంటాయి ఒకటి జగత్తును తెలుసుకుట రెండు తనను తాను తెలుసుకుంటా దీంట్లో రహస్యం ఏంటంటే ఆధ్యాత్మ విద్యా అంత వేదాంతేమిటంటే నిన్ను నువ్వు సరిగ్గా తెలుసుకో తెలుసుకుంటే అప్పుడు నువ్వు జగత్తును తెలుసుకునేది క్లీన్గా ఉంటుంది దేవుణ్ణి తెలుసుకునేది క్లీన్గా ఉంటుంది నిన్ను నీవు సరిగ్గా తెలుసుకోకపోతే నీవు తెలుసుకునే జగత్తు తప్పుగా తెలుసుకుంటావు దేవుణ్ణి తప్పుగా తెలుసుకుంటావు ఇప్పుడు నార్త్ ఇండియాలో రామదళ్ కృష్ణదళ్ అని రెండు దళాలు ఉన్నాయి ప్రైవేట్ ఆర్మీస్ వీళ్ళు కొట్టుకుంటాం రాముడికి కృష్ణుడికి మధ్యలో కొట్టుకుంటాం ఎందుకని రాముడే దేవుడు ఇది అయోధ్య కృష్ణుడే దేవుడు బృందావన వీళ్ళు కొట్టుకుంటారు ఇప్పుడు వీళ్ళు దేవుడంటే ఏమిటో తెలిసి కుప్పికుంటున్నారని మీరు చెప్పగలరా చెప్పలే రాముడే దేవుడు ఒక ఫలాదారూపమే దేవుడు అని ఒకడు అంటాడు అంటే ఏమిటి వాడి వాసన చేత వాడి వాడి దైవ భావన వాడి వాసన చేత ప్రభావితమై అయోధ్యలో పుట్టాడు చిన్నప్పటి నుంచే ఏదో అంటున్నాడు ఆ వాసన చేత ప్రభావితుడే ఎలా మాట్లాడుతున్నాడు కృష్ణుడే దేవుడు అని వీడు అంటాడు వీడి వాసన చేత ప్రభావితుడే వీడు మాట్లాడుతున్నాడు కాకినాడలో పెద్ద ఆయన అంటాడు నేను బల్లబుద్ది చెప్తున్నా శపథం చేసి చెప్తున్నా విష్ణువే దేవుడు విష్ణువు కంటే భిన్నంగా మరెవరు దేవుడు కాదు అంటే అప్పుడు నేను ఓహో చాలా బలమైన వాసన చేత ఈ పెద్ద మనిషి ప్రభావితుడై మాట్లాడుతున్నారు వాసనా కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేక తనని తాను సరిగ్గా తెలుసుకోకపోతే వాడు నాకు తెలిసిందనుకున్న దేవుడు కల్తీ ఉంటుంది వాడు నాకు తెలిసిందనుకున్న జగత్తు కల్తీ కాబట్టి తెలుసుకోవడంలో ఉండే రెండు స్థాయిలలో మొట్టమొదట తన స్వరూపాన్ని తాను బాడే తెలుసుకోవాలి అజ్ఞాని తనను తెలుసుకుంటాడు ఎలా తెలుసుకుంటాడు ఇంద్రియముల ద్వారా మనస్సు ద్వారా ఎంత తెలుస్తూ ఉంటుందో అంత తన గురించి తాను తెలుసుకుంటూ అజ్ఞాని తన గురించి తాను తెలుసుకునేది ఏమిటంటే ఇంద్రియముల ద్వారా మనస్సు ఇంద్రియముల ద్వారా మనస్సు ద్వారా మీకేం తెలుస్తుంది నేను ఈ దేహము ఇంద్రియముల ద్వారా మనస్సు ద్వారా తెలిసి అదే కదా దేహం మీకు ఎలా తెలుస్తుంది స్పర్శ జ్ఞానం ద్వారా తెలుస్తుంది అంచేతనే ఈ ఎనస్థిషియా ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్పర్శ జ్ఞానం కట్ చేసేస్తారు ఆ నెర్వ ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అయ్యేదాన్ని వాళ్ళు కట్ చేస్తారు కట్ చేస్తే స్పర్శ జ్ఞానం తెలియదు స్పర్శ జ్ఞానం తెలియకపోతే మీకు అక్కడ ఆ పార్ట్ ఉందని తెలియదు ముక్కుకి ఇంజక్షన్ ఇచ్చాడంటే ముక్కు ఉందని తెలియదు కాలుకి ఇంజక్షన్ ఇస్తే కాలు ఉందని తెలియదు కాబట్టి స్పర్శ జ్ఞానం ద్వారా దేహం తెలుసుకోండి మనస్సు ద్వారా మనస్సు లేదే ఏ ఏ ఇంద్రియము లేదు ఇంద్రియముల ద్వారా పనిచేసి ఇది మనస్సే కాబట్టి కంటితో చూసి స్పర్శ ద్వారా నాలుకతో ఆస్వాది రుచిలోవి తెలుసుకుంటూ కంటితో చూసుకుంటూ తను కంటితో ఎది చూస్తున్నాడో అదంతా తను తాను తా ఇది తాను అని కేవలము ఇంద్రియముల ద్వారా మనస్సు ద్వారా తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు వీడు అడుగుతాడు ఇంద్రియాల్ని మనస్సునే ఓ ఇంద్రియములారా ఓ మనస్సు మీరు చెప్పండి నాకు నేను ఏమిటి అని వీడు అడుగుతాడు అంటే అవన్నీ కలిపి చెప్తాయి నువ్వు ఫలానా వాడివిరా ఫలానా చచ్చిపోతావురా అని చెప్తాయండి అదే మీరు సత్యం ఇది అజ్ఞాన యొక్క లక్షణం దానాన్ని తాను ఇంద్రియములతో మనస్సుతో సంబంధం లేకుండా తెలుసుకోవాలండి తెలుసుకోవడంలో నాలుగు రకాలున్నాయి జ్ఞానం జ్ఞానంలో నాలుగు విభాగాలున్నాయి మొదటిది ప్రత్యక్షము అంటే కన్ను మొదలైన ఇంద్రియములతో చూచి తెలుసుకునేది రెండు పరోక్షము కేవలము విని తెలుసుకోవడమే తప్ప చూసి తెలుసుకునేది కాదు లైక్ స్వర్గము స్వర్గం మీరు ఎప్పుడైనా చూసారా పెట్టారా ఊరికే అనుకోండి ఎవరో అనుకుంటే వెళ్ళా ఆయన స్వర్గానికి వెళ్ళారంట స్వర్గానికి వెళ్ళారంటే అభిప్రాయం ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళారో మనకి తెలియదని అభిప్రాయం అయితే స్వర్గానికి చూసి చెప్పింది ఏమీ కాదు కాబట్టి యజ్ఞం చేస్తే స్వర్గానికి వెళ్ళారని ఇంట్లో విశ్వాసం ఉంటాయి అంతేకాని యజ్ఞం చేసి స్వర్గానికి వెళ్ళి అయ్యో యజ్ఞం కారణంగా నేను స్వర్గానికి వెళ్ళి వాపసు వచ్చాను అని చెప్పేవాడు మీకు ఎవడం ఉండండి అయితే కొంతమంది మేము చెప్తున్నామని చెప్పేవాడు కూడా ఉన్నారు లోకం యువాడు ఉంటే చెప్పేవాడు ఏదైనా చెప్తాడు జుడు బసవన్నా తలూపి వాళ్ళు ఉంటే ఏదైనా చెప్పచ్చు ఎనివే సో జ్ఞానంలో నాలుగు విభాగాలు ఉన్నాక రెండవ విభాగం పరోక్షము మూడవది అపరోక్షము ఎలాగా సుఖము దుఃఖము కామము క్రోధము తర్వాత భయము భయం మీకు ఎలా తెలుస్తుంది కంటి ముందు ఎదుర్కొన్నా కనపడుతుందా భయం లేకపోతే స్వర్గంలాగా పరోక్షము కాదు అనుభవానికి వస్తూ ఉంటుంది వీటిని సాక్షివాస్యంలో అపరోక్షము పరోక్షం ఏం కాదు అపరోక్షము అయితే ఈ మూడింటికి విలక్షణంగా తనను తాను తెలుసుకుంటూ ఉంటాడు అది సాక్షాద పరోక్షము నాలుగవ విభాగం తనను తాను ఇంద్రియాలతో చూసి తెలుసుకుంటాడా నో తనకి తాను స్వర్గము వలె పరోక్షమా నో తనకి తాను భయాది మానసిక స్పందనల వంటి నో మరి ఏమిటి తనకి తాను తనకి తాను స్వయంగా తనకి తాను తెలుసుకుంటూ తనే తెలివి అనే రూపం గలవాడు ఇప్పుడు దీపము ఇతరములను ప్రకాశింపజేస్తూ తనను కూడా తాను ప్రకాశింపజేస్తూ ఉంటుంది తను ప్రకాశిస్తూ ఉంటుంది అలాగే తను తెలుసు తెలివిగా ప్రకాశిస్తూ ఉంటాడు తెలుస్తూ ఉంటాడు అది తన ఆత్మస్వరూపం అది సాక్షాద పరోక్షము కాబట్టి మీరు సాక్షాద పరోక్షము ద్వారా మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి తప్ప ఇంద్రియముల ద్వారా మనస్సు ద్వారా మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నము చేయుటయే తప్పు కాబట్టి ఇప్పుడు చూడండి మీరు సాక్షాద పరోక్ష ప్రక్రియ కాకుండా ఇంద్రియముల ద్వారా మీరు తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీ గురించి మీకున్నటువంటి భావజాలమంతా కూడా నేను ఇది నేనది నేను తండ్రిని నేను కొడుకుని నేను సోదరుణ్ణి నేను బావని నేను భావమలిదిని నేను ధనవంతుణ్ణి ధనహీనుణ్ణి భాగ్యవంతుణ్ణి అభాగ్యుడను అని ఈ విధంగా మనిషికి తనకు తనపై తనుకున్న భావజాలమంతా కూడా కేవలము మానసిక కల్పనలు మాత్రమే ఆ భావజాలమంతా కూడా చాలా స్థూలంగా ఉంటుంది చాలా స్థూలంగా ఉంటుంది దాంట్లో వీడు విచారం చేసి తెలుసుకున్నదేమీ ఉండదు ఉదాహరణకి నేను తండ్రిని నేను కొడుకుని నేను ఫలానప్పుడు పుట్టాను ఇది ఎలా తెలిసింది మీకు సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్ మీడియాక సెకండ్ హ్యాండ్ గ్రోస్ థింకింగ్ అంటే సూక్ష్మంగా మీరు విచారము చేయరు తర్వాత ఒక తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నము ఉండదు సెకండ్ ఎవడో చెప్పాడు కాబట్టి ఎవడో ఎవడో చెప్పాడు ఎవడో అంటే ఎవడో ఇంట్లో చెప్పాడు ఇది నా ఇల్లు మిగతాది ఏది నా ఇల్లు కాదని ముందు అదొకటి ప్రారంభం సో వాళ్ళు చెప్పారు కాబట్టి మీరు నా సోదరుడు ఎలా ఎలా ఎవడో చెప్పాడు కాబట్టి సోదరుడు మరి వాళ్ళందరూ వాళ్ళెవరూ సోదరులు కాదు ఎందుకని ఎవడో చెప్పారు కాబట్టి తనను గురించి తాను తెలుసుకునేటువంటి ప్రక్రియలో ఎంత దోషం చూడండి తనను గురించి తాను అలా తీసుకోకూడదు మీకు ఒక రహస్యం చెప్తున్నా మీరు దేనిని ప్రత్యక్షంగా తెలుసుకుంటారో దేని మనస్సుతోటి ఊహ చేసి తెలుసుకుంటారు అది ఏది కూడా ఆత్మస్వరూపం కాదు ప్రత్యక్షంగా ఇప్పుడు నా జుట్టు తెల్లబడింది ఇప్పుడు ప్రత్యక్షంగా తెలుసుకునేదా కాదా తెలుసు కాబట్టి అది మీ ఆత్మస్వరూపంలో జుట్టు తెల్లబడడం అనేది లేదు ఆత్మ జుట్టు ఉండదు అది తెల్లబడ్డం లేదు నేను వృద్ధుడను అది మీకు ఎలా తెలిసిందే ప్రత్యక్షాన్ని బట్టి తెలిసింది కదా అనుమానాన్ని బట్టి కూడా తెలిసింది కదా అనుమానం అంటే ఊహ మనస్సు యొక్క రచన దాన్ని బట్టి కూడా తెలిసింది కదా ఏదో డేట్ ఆఫ్ బర్త్ అని ఇదని అదని ఫలానా లాస్ట్ టైం కరణామ సంవత్సరంలో పుట్టాను నాకు ఇప్పుడు అరవై ఐదు ఎలా చెప్పాడు ప్రత్యక్షం కాదు ఊహ ఏదో ఒక ఆయకముఖ చూపిస్తాడు బాగా పాతది ఈ కోర్టు దస్తావేజులు వాళ్ళు మీకు ఏ సంవత్సరం కాగితం కావాల్స్తే అది ఇస్తారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం కాగితం కావాలి ఆ అప్పటి కాగితం పేపరు అప్పుడు పేపరు అప్పుడు ఇంకు అవన్నీ కూడా వాడు సప్లై చేస్తారు మీరు దాని మీద రాసేసుకోవడమే మీకు నచ్చింది రాసేసుకుంటే ఇది పంతొమ్మిది వందల డాక్యుమెంట్ అని చెప్పేసి మీరు కోర్టులో దాన్ని సబ్మిట్ చేయొచ్చు నలభై ఐదు కావాలంటే ఇష్టానికి ధర పెరుగుతుంది పాత్ర వెళ్ళి కొద్ది ధర ఎక్కువ ఒక ఆయన ఒక ఆయన వీళ్ళందరూ పండితుడు కానామ పాండిత్యం ఇక పండిత పండించే వాటికి కిన్నా అర్థం ఏమిటి ఇప్పుడు పండితహాలు ఉంది సో నా గురించి వచ్చి పండిత ఏమిటి ఎవరు ఒక ఉంటాడు నా దగ్గర నూట ఇరవై సంవత్సరాల పంచాంగాలు ఉన్నాయంటాడు ఏం చేస్తావా పంచాంగాలు చేకరులే తీస్తాడు మీకు డెబ్బై ఏళ్ళ క్రితం పంచాంగం తీసే అప్పుడు ఉద్యోగం ఏదో చెప్పటే చెప్తాడు కీల్తాడు ఆ దత్తనాలన్నీ ఉంటాయి దట్ ఈజ్ ఈజ్ క్యాపిటల్ మనుషులు ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకునేటువంటి పద్ధతంతా కూడా దాన్ని వర్ణించడం ఎలాగంటే మీడియా క్రోస్ ఔట్రైట్ స్టూపింగ్ కాబట్టి ఆత్మస్వరూపాన్ని అలా తెలుసుకోకూడదు ఏదైతే మీకు ఇంద్రియ గోచరమో ఏదైతే మనస్సు చేత ఊహాజనితమో అది ఏది కూడా ఆ సర్వము ఆత్మస్వరూపంలో భాగము కాదు సో జ్ఞానున్నాడు జ్ఞాని చూస్తాడు అజ్ఞాని చూస్తాడు కానీ చూసిందల్లా తాను తనది అని అజ్ఞానం అనుకుంటాడు జ్ఞానికి తెలుస్తూ చూసింది ఏదైనా సరే తాను కాదు తనది కాదు ఇల్లుంది ఇల్లు కట్టుగా కనపడుతూ ఉంటుంది తనది కాదు దేహం ఉంది కనపడుతూ ఉంటుంది తాను కాదు జ్ఞాని చూసేదానికే అజ్ఞానం చూసేదానికే అర్థ తేడా ఉంటుంది తర్వాత జ్ఞాని కూడా ఆకలి వేస్తుంది రోగం వస్తుంది జ్ఞానికి కూడా ఆత్మస్వరూపం తెలిసిన వాడికి కూడా రోగం వస్తుంది అయితే దాని అప్రోచ్ డిఫరెంట్గా ఉంది అదే నేను మీకు రోగం వచ్చినప్పుడు మీరు చూసుకోవాలి మీకు మీరే చూసుకోవాలి నేను రోగాన్ని ఫైట్ చేస్తున్నానా ట్రీట్ చేస్తున్నానా ట్రీట్ చేయటానికి ఫైట్ చేయక్కర్నా ఫైట్ అండ్ ట్రీట్ తప్పు యాక్సెప్ట్ అండ్ ద్రీట్ అది ఇది రైట్లే మెడిసిన్లో వచ్చేసిందండి గెస్ట్ అమెరికాలోనే వచ్చేసింది అమెరికాలో ఒకప్పుడు క్యాన్సర్ అంటే యూ షుట్ ఫైట్ ఇట్ ఫైట్ ఫైట్ అంటే ఏం చేస్తారండి మందులు గుప్పించటమేగా ఫైట్ అంటే ఇంకంతకంటే మీరు ఏం చేస్తారు అది దానివల్ల మన మనిషి దేహము శిథిలము కూడా దేహము మనస్సు కూడా శిథిలం అయిపోతాయి అలా చేయకూడదు ముందు యు యాక్సెప్ట్ ఇట్ ఎందుకంటే బాడీ అయిన తర్వాత వస్తూ ఉంటాయి యూ యాక్సెప్ట్ దెన్ డోంట్ ఫైట్ ఇట్ డోంట్ ఫైట్ డెస్టినీ వీళ్ళు ఇంట్లో వాళ్ళు ఉంటారు ఇంట్లో వాళ్ళు మనం చెప్పిన మాటలు వినరు వినకపోతే మనం ఏం చేస్తాం డెబ్బలాడతాం అంటే అర్థం ఏంటి అర్సన్ గోయింగ్ హిజ్ వే ఆర్ హర్ వే వాళ్ళకి ఏదో వే ఉంటుంది ఇప్పుడు కులాళ్ళు ఉంటారండి వాళ్ళకు ఓ డెస్టినీ ఉంటుంది వాళ్ళకి ఆ వే దట్ ఈస్ ది వే మనమేమంటాం అది కాదు వే ఇది వే అంటాం మనం దట్ ఈజ్ నాట్ ది వే దిస్ ఈజ్ ది వే అంటాం హౌ హౌ కెన్ యూ సే దట్ మమ వర్తమానవర్తుంటే మనుష్యా పార్థ సర్వశ ఆ భగవంతుని సృష్టిలో వాడు నడిచి దాని కూడా ఆ సృష్టిలో భాగమే వాడు నడిచి దారి అలా నడవకూడదు ఇలాగ నేను వాళ్ళు గీసిన గీత మీద నడవాలంటే హౌ కన్యూ సేరా యూ ఆర్ గోయింగ్ అగన్స్ట్ డెస్టినీ వాడు డాక్టర్ అవుతారంటే వద్దు ఇంజనీర్ అవ్వమని వాడు ఇంజనీర్ అవుతారంటే వద్దు డాక్టర్ అవ్వని వాట్ ఇస్ ఆల్ దిస్ వెరీ రాంగ్ యూ కెనాట్ ఫైట్ ది డెస్టినీ ఆఫ్ అదర్స్ దిస్ ఈజ్ హౌ వి సఫర్ సో ఒక దారిలో ఫలానా వ్యక్తి నడుస్తాను అని అంటాడు పురుషుడు కానీ స్త్రీ కానీ మనం ఏమనాలి ఫస్ట్ ఆ దారి నీకు నచ్చిన దారి ఎన్నుకున్న దారి ఓహే ఆ దారి కూడా ఈశ్వరుని యొక్క సృష్టిలో అంతర్గతంగానే ఉంటుంది సో దాన్ని యాక్సెప్ట్ చేయాలి దెన్ యాజ్ అ రెస్పాన్స్ సంథింగ్ యూ కెన్ డూ వాట్ ఎవర్ రెస్పాన్స్ కన్స్ యూ కెన్ నో నేను చెప్పిన వాడు ై ఆ వ్యక్తి తన కాల్ను తాను నిర్ధారించుకుని ముందుకు అడుగు వేయాలి కానీ ఒక ఇంపోజ్ ఎనీథింగ్ యు ఫైట్ యు వాంట్ ఫైట్ ఈ విధంగానే జీవితంలో మనం జుట్టు నరిచిపోయింది ఈ కారణంగా ఇలాగ ఫైట్ చేసి చేసి చేసి జుట్టు నడిచిపోయింది అయితే ఫైట్ చేయడమే మిగిలింది ఎవళ్ళు వాళ్ళు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉన్నారు సంస్కృతం జరుగుకో అన్నవాడు సంస్కృతం జరుగుకో అన్నవాడు జరుగుకోనులేదు జరుగు ఉండారన్నవాడు జరుగు చేసుకున్నాడు నేను పెళ్లి చేస్కొను అన్నవాడు చేస్కొనునులేదు చేసుకుంటాను అన్నవాడు చేసేసుకున్నాడు you cannot demand you cannot fix a fault you fight and suffer పెద్ద వయసు సుచేక ఏంటవుతుందో చూస్తున్నాం అండి ఫైట్ చేసే శక్తి కూడా ఉడిగిపోతుంది బట్ స్టిల్ యూ వాంట్ ఫైట్ ఎందుకంటే దాని సత్యత్వ భావన అదంతా సత్యము ఇదే సరైన దారి అది దారి కాదు ఇలాగే నడిస్తే మంచిది అది మంచి దారి కాదు సో దిస్ ఈజ్ హౌ వై ఫైట్ సో ఎనివ్ నేను కొంచెం ధైర్య సైనట్టు ఉన్నాను సో జ్ఞాని కూడా అందరిలాగే చూస్తాడు జ్ఞాని కూడా అందరిలాగే ఆకలి దప్పిగా ఉంటుంది రోగం కూడా ఉంటుంది కానీ సర్వమును స్పష్టంగా చూస్తూ ఈ రోగాలు ఈ సుఖాలు దుఃఖాలు ఈ మానాలు అవమానాలు ఇవన్నీ కూడా స్వప్న వీటిని మనం యాక్సెప్ట్ చేయటం ఎండ్యూర్ చేయటం ఫిజికల్ అయితే ఎండ్యూర్ చేయాలి మెంటల్ అయితే యాక్సెప్ట్ చేయాలి response comes automatically proper response of sakshiga ulatamu tappa you are not going to fight this thing because karnagarya bhavam um, anede tappu so dinu ellagante cinema screen meeda meer enenno drushyalu chustaru meer avanni chustaru anni enta baga chustunna kuda there is always a distance between you and what is going on on the screen ఒక డిస్టెన్స్ ఉంటుంది దాంట్లో మీరు అంతర్భాగం అయిపోస్టెన్స్ ఉంటుంది ఇప్పుడు సినిమాలో వాడు గన్ తీసి కాల్ చేస్తాడు రక్తం ఓడిపోతూ ఉంటుంది అప్పుడు మీరు వెంటనే నైన్ వన్ ఫోన్ చేస్తారు నైన్ వన్ వన్లో అయితే వన్ నాట్ వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తారా ఫోన్ చేస్తారా చేయరు ఎందుకని అది ఇట్ లుక్స్ లైక్ మర్త ఇట్ ఈజ్ నాట్ మర్త ఇట్ లుక్స్ లైక్ బ్లడ్ ఇట్ ఇస్ నాట్ బ్లడ్ It looks like calamity. It is not calamity. There is a distance. Saṁsāraṁ kūrānta. Jnāni yabka drishti logu, ārdiṣṭeṁ sūntu le. Sarvārni chushto unta. Deyem toti mame kaṁkādu. Antares drishti chushto unta. Mara response māte vete. Ātmā swarukam response dēne ke gala ātmā karta. Response happens. రెస్పాన్స్ హ్యాపీస్ గుణాన వర్త మజ్జేద ఆత్మస్వరూపంలో కార్యకారణ భావీ సుతరాము ఉండదు ఏ ధర్మా చిన్న ధర్మజేతుఫలాతి విశంతి మనీషిణ చాలా హయ్యెస్ట్ ఫిలాసఫీ ఎందుకంటే లోకంలో లౌకిక దృష్టి ఉంటుంది తర్వాత హేతుఫల దృష్టి ఉంటుంది లౌకిక దృష్టి అంటే డబ్బు సంపాదించడం భోగాలు అనుభవించడం ఈ డబ్బు చాలేదంటున్నాం ఆడ ఆ భోగాలు చాలేదు ఈ భోగం అయింది ఆ భోగం ఇది లౌకిక దృష్టి సాధారణంగా లోకం అదే దృష్టిలో పోతూ ఉంటుంది ఇకపోతే ఇంకొంచెం ఒక్కడుగు ముందుకు వేసి ఆజ్ఞ వీళ్ళు ఏమనుకుంటారంటే మేమంతా ధర్మాన్ని పాలించేస్తాం అక్షయతృతీయ నాడు బంగారం కొనుక్కోవడం అంటే ధర్మం అక్షయతృతీయ నాడు బంగారం కొనుక్కోవడం ధర్మం ఎలా అవుతుంది ఇప్పుడు ఒక ఆయన అప్పు ఇవ్వాలి అప్పు తీసుకున్నాడు అప్పు ఇవ్వాలి ఆయన అప్పించిన ఆయన వచ్చాడు బాబు నాకు అర్జెంట్గా కావాలి వంద రూపాయలు అప్పు తీసుకున్నావు కదా వంద రూపాయలు ఇచ్చేది చూడు వాళ్ళు శుక్రవారం శుక్రవారం నేను ఎవరికి డబ్బులు ఇవ్వను రేపు రా అంటాడు ఎవరా రేపే ఉంది వందో ఉంది కానీ ఎందుకంటే శుక్రవారం లక్ష్మి వెళ్ళిపోకూడదు ఇదంతా ఏదో మనం ధర్మం పాటించేస్తున్నాం అనుకుంటాం లేదు ధర్మం అది ఏమిటి ధర్మం శుక్రవారం అప్పు తీర్చేయడం ధర్మం అక్షయతృతీయ నాడు బంగారం ఉన్నది ఇచ్చేయడం ధర్మం నన్నడితే అక్షయతృతీయ దాకా కూడా మీరు ఆకక్కర్లా ఇవాళ ఇవ్వచ్చు తర్వాత ఈ కోరిక ఈ పూజ ఆ కోరిక ఆ పూజ ఇదే ఇదే ధర్మం అంటే ఈజ్ దట్ నేను చచ్చిపోతాననే భయశిస్ మీదే కర్మలు చేసుకుంటూ పోవడం అది అదే అదే ఆత్మతత్వం అంటే కాబట్టి లోకంలో ఈ రెండు రకాల దృష్టిలు ఉంటాయి ఒకటి శుద్ధ లౌకిక దృష్టి డబ్బు భోగాలు తప్ప ఇంకేం అక్కలేదు రెండు అక్కడ స్వర్గం ఉంది ఆ స్వర్గంలో ఓ ముక్క నాకు కావాలి ఓ పీస్ రిజర్వ్ చేసి పెట్టుకోవాలి స్వర్గంలో ఒక కొంత పుణ్యాన్ని పోగేయాలి సో గంగలో పుష్కరుడు ప్రవేశించాడు ఇంతదాకా లేడు పుష్కరుడు ఎక్కడో ఉన్నాడు ఇప్పుడు హఠాత్తుగా గుర్తుకొచ్చి ఇంత సడన్గా వచ్చి గంగలో ప్రవేశించాడు కాబట్టి ఇప్పుడు వెళ్ళి మనం గంగా స్నానం చేసేస్తే మనకు గోల్డ్ పుణ్యం వచ్చే ఆ పుణ్యాన్ని పట్టుకుని చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళిపోవచ్చు చచ్చిపోయిన తర్వాత ఎంత బాగుందో చెప్పండి నాకు ఒక సన్యాసి పనిచేశారు కాశీ నుంచి ఏమయ్యా అమెరికా కాశీ ఏమైనా వస్తావా అమెరికా వెళ్తే అమెరికా వాళ్ళకు మోక్షం వస్తుంది నీకేమొస్తుంది నువ్వు కాశీ వస్తే గంగలో స్నానం చేస్తే ఇక్కడ నువ్వు చచ్చిపోతే నీకు మోక్షం వస్తుంది ఇక్కడే అంటే నేనున్నాను ఏమండి ఆత్మకి సావు లేదని అంటారు కదా మరి దాని మాట ఏమిటండి అని నేను అన్నాను చూడు నీ వేదాలు నా దగ్గర చెప్పకు స్వామి నేను మీకు ఒక్కటే మాట చెప్తున్నానండి నేను చచ్చిపోతాను కాబట్టి ఈ పుణ్యం చేసుకోవాలి అని మీరు ఏ పుణ్యం చేయక్కన్నా అంతఃకరణ శుద్ధి కోసం ఈ పవిత్ర కర్మను నేను చేయాలి ఆత్మస్వరూపానికి చావు లేదు అని నేను తెలుసుకోవాలి ఇప్పుడు చేయండి ఏం చేయాలన్నా చేయండి ఏం చేద్దాం నువ్వు దానం ధర్మం చేయండి గంగకి వెళ్ళి స్నానం కూడా చేసి నేను గంగా స్నానం నేనేమి వద్దను నేను గంగా స్నానం చేసి ఇవ్వండి ఒక ఒక దీక్షగా చేశాను నదీ స్నానాలు కొంతకాలం ఇంకా ఆ తర్వాత శరీరము ఒక స్థాయికి చేరింది మనస్సు ఇంకో స్థాయికి చేరింది అక్కడితో అన్ని నదులు మన మన ఇల్లుగానే ఉన్నాయి ఆపో దేవత మళ్ళీ ఈ ఆపహ లేవు ఆపహ లేవు దేవత ఆపో దేవత డెలవేర్ రివర్ డెలవేర్ అంటే మా ఆశ్రమానికి పక్కనే ఉండేది గంగా గంగాలని ఎంత పవిత్రమో డెలవేర్ డెవరీజ్ ఆల్సో ఈక్వల్లీ సేఫ్ అండ్ ఆపోదేవత సనివే కాబట్టి ఈ రెండు రకాల దృష్టిలు మీకు లోకంలో కనపడతాయి వేదాంత దృష్టి వీటన్నిటికంటే అతీతమైంది వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా వేదాంత విజ్ఞానమే ఐంద్రీయక విజ్ఞానము బౌద్ధిక విజ్ఞానము కాదు వేదాంత విజ్ఞానం దీంట్లో ఏది దేని నుంచి పుట్టడము కారణకార్యభావము ఇవే ఉండవు యంతంలో కూడా మాంధిత్యము అన్నిటికంటే సర్వోత్కృష్టమైనది కాబట్టి ఏమంటున్నారంటే చిత్తము దీని నుంచి ధర్మ అంటే ఆత్మ ఇప్పుడు చిత్తము అంటే సకల క్రియలకు మూలంలో చిత్తం ఉంటుంది చిత్తము ఇంద్రియములు దేహము కలిసి క్రియలను నిర్వర్తిస్తాయి చిత్తము నుంచి ఆత్మ పుడుతుంది అంటే అంటే లాస్ట్ లాస్ట్ జనంలో మంచి పుణ్యానం చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మంచిగా వీడు పుట్టాడు అది ఈ విధంగా చిత్తము నుంచి ఆత్మ పుట్టదు ఆత్మ నుండి చిత్తము పుట్టదు ఏమన్నా చిత్తదే చిత్తం వాతి నా ధర్మ ఇప్పుడు చిత్రం చిత్తము పుట్టదు ఆత్మ పుట్టదు ఎందుకని ఆత్మ ఏకైక సత్యము అజము కాబట్టి పుట్టదు చిత్తము వంధ్యాపుత్రుడు వంటిది కాబట్టి పుట్టదు ఆత్మకి పుట్టుకలేదు వంధ్యాపుత్రుడికి పుట్టుకలేదు దిక్ష్యకి పుట్టుకోలేదు సత్యానికి పుట్టుకోలేదు దేనికి పుట్టుకోలేదు మీకు ఈ సత్యంలో కొంత అసత్యంలో ఇంకో కొంత కలిపి మీరు దాన్ని ఒక ముడి వేసి దాది పుట్టిందనారే లేకపోతే కేవల సత్యమునకు జన్మ ఉండదు నిత్యపు జన్మ ఉండదు అదే అక్కడ ఉన్న వాక్యం యొక్క అర్థం ఏమన్నా చిత్తజా ధర్మా చిత్తం వాటి నధర్మ అంటే ఏమైపోయింది హేతువు పుట్టదు ఫలము పుట్టదు హేతువు పుట్టదు ఇంక హేతువు ఏమిటండది ఫలము పుట్టదు ఇంక ఫలం కాబట్టి హేతు ఫల అంటే కారణ కార్య భావాన్నే తిరస్కరించారు ఇప్పుడు అది పుట్టదండి కారణమవుతుందా దేనికైనా అది పుట్టదండి కార్యమవుతుందా దేనికి దేనించైనా కార్యమవుతుంది అది కాబట్టి కేతుఫలముల యొక్క అజాతి ఏదీ పుట్టుటలేదు అని తెలుసుకుని ఆ శుద్ధ చైతన్యములో నిలిచి ఉంటారు ప్రవిశంతి మనీషిణ జ్ఞానులు జ్ఞానులు ఈ కారణకార్య భావంలో ప్రవేశించారు పుణ్యం చేసుకున్నాడు కాబట్టి ధనవంతుడై పుట్టాడు వాడెవడో పాపం చేసుకున్నాడు కాబట్టి బీదవాడై పుట్టాడు అని ఈ రకమైన కారణ కార్యభావంలో లేకపోతే నేను పూర్వజన్మలో ఇది ఈ జన్మలో ఇది నెక్స్ట్ జన్మలో అది అని ఈ విధమైన కారణ కార్యభావంలో జ్ఞానులు ప్రవేశించరు దాంతో ప్రవేశించరు ఇప్పుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి నాకు దుఃఖం వచ్చింది అని చెప్పారనుకోండి ఆయన ఏమని చెప్తాడంటే ఐ యూ ఎన్యూర్ ఇట్ సహస్వ తిక్షస్వ వచ్చిన దుఃఖం పోతుందా అది నీ స్వరూపంలో భాగమే కాదు ఆత్మ ఆనందస్వరూపం విజ్ఞానం ఆనందం బ్రహ్మ ఆత్మస్వరూపంలో దుఃఖమే లేదు కాబట్టి అది దేహద దేహంలోనూ మనస్సులోనూ ఉంటుంది దాన్ని సహించేస్తే పోతుందని సలహా చెప్తాడు అంతేగానే నువ్వు ఈ పూర్తి నీకు ఆ దుఃఖం పోతుందని చెప్పడం శ్రీకృష్ణుడు చెప్పడం మీరు దానికోసం ఇంకో హండేమో పట్టుకోవాలి వాడేవడో చెప్తాడు శ్రీకృష్ణుడు చెప్పడు అలాగే నాకు కష్టం వచ్చింది అంటే అగో నీకు జాతకం బాగలేదు కాబట్టి కష్టం వచ్చిందని గీతాచార్యుడు చెప్పడం దానికి వేరే ఆచార్యుడు ఉంటాడు మీరు వెళ్ళి ఆచార్యుడిని కొట్టుకోవాలి వాడు చెప్తాడు అప్పుడు ఇప్పుడు ఈ కూడా వెళ్ళి వాళ్ళు కొట్టుకుంటూ ఉంటాడు అది వేరే సంగతి అంటే వీడి గీత అంత అధ్వానంగా అర్థం నై కాబట్టి మనిషిన మనీషిణ ప్రవేశించి మనీషిణ ఈ కార్యకారణ భావంలో ప్రవేశిస్తారు వాళ్ళు వాళ్ళు దేంట్లో ప్రవేశిస్తారంటే కార్యకారణ భావానికి అతీతమైన ఆత్మతత్వంలో ప్రవేశిస్తారు ప్రవేశించి అక్కడ నిలిచి ఉంటారు ఆత్మవిజ్ఞాన స్వరూపమేవా చిత్తం అది ఇంతవరకు చెప్పినటువంటి హేతువులను బట్టి మీరు చిత్తమని ఏదనుకుంటున్నారో అది ఆత్మచైత దాని స్వరూపము ఆత్మచైతన్యము తప్ప మరొకటి కాదు ఆత్మవిజ్ఞానమే స్వరూపముగా గలది చిత్తము ఇప్పుడు నెక్లెస్ ఉంది నెక్లెస్ ఇది ఆభరణము నెక్కి పెట్టుకునేది నెక్ లేస్ కదా నెక్కి మెడకు పెట్టుకునేది ఇది మెడలో పెట్టుకుంటే నేను మా మామూలుగా ఉన్నదానికంటే ఎక్కువ అందంగా ఉంటాను ఇది నేను మెడలో పెట్టుకున్నట్లయితే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నేను చాలా గొప్పవాడిని గొప్ప వ్యక్తిని అని ఎప్పుడైనా పెళ్లికి కానీ పార్టీకి కానీ పూర్వం పెళ్ళి అనేవాళ్ళు పార్టీలు ఉంటున్నారు పెళ్లికి కానీ పార్టీకి కానీ వెళ్ళినప్పుడు ఈ పెట్టుకు వెళ్ళాలి ఇదంతా కూడా సంసారం దృష్టాంతం చెప్పారు విజ్ఞానం ఏమిటో తెలిసిన నెక్లెస్ అన్న మోహన్ ఇప్పుడు బంగారంలో నెక్కు ఉండదు లేసు ఉండదు ఎప్పుడైనా ఆలోచించారా మీరు గోల్డ్లో నెక్ ఉండదు లేసు ఉండదు గోల్డ్ ఈజ్ గోల్డ్ దాన్ని ఎత్తి మీద ఇది నెక్కు ఇది లేస్ మీరు దాని ఎత్తి మీద ఆరోపించడం తప్పిస్తే దాని స్వరూపంలో ఇవి ఏవి ఉండవు కాబట్టి ఈ పిచ్చి పండగానవసరం అని పక్కన వారేస్తారు ఆకలి అంటే ఆ విధంగానే చిత్తం ఉన్నది ఈ చిత్తం ఓసారి ధర్మం ఉంటుంది ఇంకోసారి అధర్మం ఉంటుంది ఓసారి సుఖం ఉంటుంది ఇంకోసారి దుఃఖం ఉంటుంది వీడు నావాడు వీడు పడాయి వాడు ఇది మంచి ఇది చెడు అంటుంది మంచి అన్నది కూడా సృష్టిలో అంతర్గతం చెడు అన్నది కూడా సృష్టిలో అంతర్గతం మంచి చెడు అన్న రెండు కూడా దే ఆర్ యూనిటీ దే ఆర్ యునైటెడ్ మంచి సర్వాత్మభావంలో మంచి కూడా ఆత్మలో అంతర్గతమే చెడు కూడా ఆత్మలో అంతర్గతమే మృత్యువు జన్మ కూడా రెండూ కూడా ఆ ఆత్మతత్వంలో అంతర్గతములే ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి వాడు తల్లి ఒడిలో కూర్చుని చక్కగా పాలు తాగుతున్నాడు ఆ పిల్లవాడి ఎన్నో మృత్యువు ఉన్నది పొటెన్షియల్గా ఏమండి అలాగే వృద్ధుడు ఉన్నాడు మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు చావు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు వాని ఎందు లైఫ్ ఇస్ డేర్ ఇన్ ఉందంటారా లేదంటారు లైఫ్ దేరింగ్ లైఫ్ అని ఎవరు వాడు చనిపోతున్నాడని మీరు అనుకున్న వాడిలో లైఫ్ ఉంది మీడు ఇప్పుడే పుట్టాడు మోస్ట్ అలా మీరు అనుకున్న వాడిలో డెత్ ఇస్ దేర్ పొటెన్షియల్ మీరు ఏది సుఖం దాంట్లో భవిష్యత్ దుఃఖం అంతా దాగి ఉన్నది మీరు ఏది దుఃఖం అనుకుంటున్నారో మీరు కొంచెం ఊపిరిపెడితే భవిష్యత్తు సుఖమంత దానించే పుట్టిపోతుంది యు హ్యావ్ మిస్టేకన్ దెర్ ఆర్ నో అపోజిట్స్ ఇన్ దిస్ క్రియేషన్ దెర్ ఆర్ ఓన్లీ కంపెన్సేటరీస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈశ్వర దెర్ ఈజ్ ఓన్లీ యూనిటీ నథింగ్ ఎల్స్ కాబట్టి ఆ చిత్తము ఈ ద్వంద్వాలను విభాద విభేదాలను సృష్టించే చిత్తం అనేది ఏది అది దాని స్వరూపమేమి అని కనుక మీరు ఆలోచన చేస్తే ఆత్మవిజ్ఞానము ఆత్మ చైతన్యం తప్ప దాని స్వరూపం మరొకటి ఏమీ లేనే లేదు కాబట్టి కాబట్టి దీని అభిప్రాయం ఏంటంటే ఆత్మ నుండి చిత్తం పుట్టింది అంటే అని ఒక ఆత్మ వేరు మనస్సు వేరు ఆత్మ మనస్సు కలిస్తే జ్ఞానం పుడుతుంది ఆత్మ నుంచి మనస్సు పుడుతుంది పుట్టగా పుట్టడం ఉంది కదండి ఇప్పుడు పరమాత్మ ఉన్నాడు పరమాత్మ నుంచి మహత్తత్వం ఆజ్ఞాతి అతత్వం ఉంటుంది అంటే ఆత్మ నుంచి చిత్తం పుట్టింది అని అభ్యుపేత్ అది ఆత్మ నుంచి ఆత్మ నుంచి ఏది పుట్టలేదు మరి జాతం అయిపోతుంది కదా అది ఆయన ఆచార్యులు అజాతవాది కాబట్టి ఆత్మ నుంచి చిత్తమంటే మహత్తత్వం బుద్ధి ఆత్మ నుంచి బుద్ధి పుట్టింది కదా బట్టి ఆత్మ నుంచి చిత్తం అనేది పుట్టలేదు నెత్తజా బాహ్యధర్మా తర్వాత ఇప్పుడు బాహ్యమునందులు ఏమున్నాయి శబ్దస్పర్శ ఇత్యాదులు ఉన్నాయి బాహ్యము బాహ్య ధర్మా అంటే బాహ్యమునా శబ్దస్పర్శ రూపాస గంధ ఇవి బాహ్యముల నుండి ఉన్నాయి ఈ బాహ్యము నుండి ఉండే శబ్దము ఎక్కడి నుంచి పుట్టింది చిత్తం నుంచే పుట్టింది చిత్తము ప్రాజెక్ట్ చేసింది ఇప్పుడు రజ్జు సర్పం ఉందండి ఆ రజ్జు సర్పం ఎక్కడి వచ్చింది రజ్జులోంచి పావు పుట్టలోంచి మీ చిత్తంలోంచి మీ చిత్తంలోంచి వచ్చింది చిత్తజ చిత్తము పుట్టింది కాబట్టి ఇప్పుడు ఏమైనా చెప్తాం మనం సర్పము రజ్జు సర్పము చిత్తము నుండి పుట్టినది అని చెప్పేసి మళ్ళీ వెంటనే మార్చేస్తున్న చూడండి నేను తిరగేస్తారు అట్టు తిరగడం అంటారు ఇప్పుడు చెప్తున్నా రజ్జు సర్పము చిత్తము నుంచి పుట్టలేదు పుట్ట ఏం పుట్టిందండి ఏమీ పుట్టలేద కాబట్టి అభ్యుపేత్యవాదం అంటే పాము కనపడింది కాబట్టి అది ఎక్కడి నుంచో ఒక నోటి నుంచి వచ్చి ఉండాలి అని వీడి బుద్ధి వాడి వాసన ఆ పాము ఎక్కడి నుంచో వచ్చి ఉండాలి ఎక్కడి నుంచి వచ్చింది ఈ పుట్టలోంచి వచ్చిందా ఆ పుట్టలోంచి వచ్చిందా అని వాడు సతమతం అది ఏ పుట్టలోంచి రాలేదురా నీ మనస్సునే పుట్టలోంచి వచ్చింది అని చెప్తాను అభ్యుపేత్యవాదం అంటే దాని అర్థం నిజంగా మనస్సునే పుట్టలోంచి పైకి వచ్చిందనే కాబట్టి బాహ్య ధర్మములు కూడా చెత్తము నుంచి పుట్టినవి కావు యాభై నాలుగో శ్లోకంలో ఉన్నాము మళ్ళీ క్లాస్ లో చూద్దాం దేన్ని ఓం ఓం నమే ఓంశ సేపణస్తో <tries>